ఈ అధ్యాయం నుంచి ఉత్తమ చరిత్ర ప్రారంభమవుతుంది అమ్మవారి చరిత్రలో సరస్వతి స్వరూపంగా ఈ అధ్యాయం నుంచి ఉత్తమ చరిత్ర ప్రారంభమవుతుంది అమ్మవారి చరిత్రలో సరస్వతీ స్వరూపంగా అధిష్ఠాన దేవత ఉంటారు మహా సరస్వతీ దేవి అయిన మని ప్రార్థించండి సరస్వతి అనుగ్రహంతో మనకి మన పిల్లలకి చక్కనైన జ్ఞానం విద్యాబుద్ధులు ఏర్పడాలని అమ్మవారిని వేడుకొనండి ఈ అధ్యాయంలో అమ్మవారు సృష్టి అంతా ఏ ఏ స్వరూపాలుగా వ్యాప్తి మనల్ని సర్వదా అనుగ్రహించడం జరుగుతుందో వర్ణిస్తారు యాదేవి సర్వభూతీషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ అలాగే వృత్తి రూపేణ సంస్థ శక్తి రూపేణ సంస్థిత ఛాయారూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థ కాంతిరూపేణ సంస్థత ఇలా అమ్మవారి స్వరూపాల గురించి అశ్ణించడం బుద్ధి రూపేణ సంస్థత అంటే అమ్మవారు మన బుద్ధి స్వరూపంగా అంటే మన యొక్క ఆలోచన శక్తిగా ఉండి మనకి మంచి ఆలోచనలు కలిగేలా చేసి సత్కార్యక్రమాలు చక్కనైన కార్యక్రమాలు మనం నిర్వర్తించగలిగే శక్తిని మనకి సర్వదా అనుగ్రహిస్తూ ఉంటారు రూపే సంస్థిత మన యొక్క వృత్తి స్వరూపంగా అమ్మవారు అంటారు అంటే అందుకే మన యొక్క వృత్తిని మనం దైవంగా భావించాలి అంటారు అలాగే శక్తి రూపేణ సంస్థిత మనం ఏ పని చేయడానికి సంకల్పించినా దానికి కావలసినటువంటి శక్తి మన ఎందు తనయు ఉన్నారట మాతృరూపేణ సంస్థత ఒక తల్లి తన పిల్లల్ని ఏ రకంగా అయితే సంరక్షణ చేస్తుందో అలాగే మనందరినీ అమ్మవారు సర్వదా సంరక్షిస్తూనే ఉన్నారట ఛాయారూపేణ సంస్థత అమ్మవారి యొంద నమ్మకంతో విశ్వాసంతో భక్తితో శ్రద్ధతో అమ్మవారిని ఆరాధించే వారికి సర్వకాల సర్వావస్థల కూడా మన వెనక నీడవలే సర్వ ఆపద సమయాల్లోనూ సర్వదా మన వెనక నీడవలే అండదండగా ఉంటూ సర్వదా మనల్ని అమ్మవారు రక్షిస్తూనే ఉన్నారట కాంతిరూపేణ సంస్థ ఈ జగత్తంత యు కాంతి స్వరూపంగా వ్యాప్తి చెంది ఉండి సమస్త ప్రాణికోటికి శక్తి తనయ్యను గ్రహిస్తున్నారట ఇలా స్వరూపాల గురించి అలాగే దూత సంవాదం అని జరుగుతుంది అధ్యాయం తెలుసుకుని వారి శుభనిశుంభుద్ధి ఈ వార్త తెలుసుకున్న శుభ నిశుంభులు ఇంద్రాది దేవతలు నాతో యుద్ధం చేసి చేయించలేకపోయారు ముక్తుల్లో ఆడది నాతో యుద్ధం చేస్తానంటోంది అసలు ఆవిడ శక్తి ఏంటో చూసి రండి అని చండముందులనే రాక్షసుని అమ్మవారి దగ్గరికి వస్తారు వీరి యుద్ధ రంగంలో ఉన్న అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అమ్మవారు వాళ్ళకి ముందు చాలా శాంత స్వరూపిణి అయి ఇది చూసిన వేరు అమ్మవారిని చూసిన వెంటనే నమ్ముకుంటారు అమ్మవారి కర్మంతో హరివేర భయంకరుడు అయినటువంటి మా రాక్షస మహారాజ శక్తి మా రాక్షస సైన్య సమూహం ఎటువంటిది అటువంటిది అతి సౌకమార్య లావణ్యవత మాతో యుద్ధం చేస్తానంటోంది కాస్త కన్నెర చేసి చూస్తేనే కందిపోయి రామదేవుడి ఈవిడ మాతో యుద్ధం చేయగలిగేది అని చెప్పి వారికి గర్వం వచ్చి నవ్వుకుంటారు ఆ గర్వభావం వారి మనస్సులో కలిగిన మరుక్షణం నుంచి అమ్మవారు వారికి శాంత స్వరూపంతోనూ సౌందర్యంతోనూ కనిపించటం అపర భద్రకాలి స్వరూపుని కపాలమాల విభూచిరాలి జ్వాల త్రినేత్రాలతో త్రిశూల పాశాల చేత ప్రళయకాల భద్రకాళీ స్వరూపంగా సింహవాహనం మీద భీకరమైన ఉగ్రస్వరూపంతో దర్శనమిస్తారట ఇది చూసి ఒక్కసారిగా వీరు భయపడి ఈ శుంభని శుంభుల వద్దకు వెళ్ళి వారు చూసినవన్నీ వివరిస్తారు అమ్మవారి యొక్క సౌందర్యం గురించి ఆవిడ శాంత స్వరూపం గురించి ఆవిడ ఆయుధాల గురించి ఆవిడ ఉగ్రస్వరూపం గురించి అన్నీ కూడా వివరిస్తారు ఇదంతా విన్నటువంటి శుంభని ఈ శుంభుడికి మిగిలినవన్నీ పెద్ద పురకెక్కు గానీ అమ్మవారి సౌందర్యం గురించి ఏమైనా గానీ దానికి ముగ్ధరైపోతారు దానికి ముగ్ధరైపోయి అంతటి సౌందర్యవతి అయితే గనక దినవశంకొచ్చిన నేను వివాహం చేసుకుని నా పాదాక్రాంతం చేసుకోవలసిన సంకల్పించుకోవాలి ఈ మాటని నేను చెప్పినట్లుగా చెప్పిన మనం నా ఇంద్రాది దేవతలు నాతో యుద్ధం చేసి జయించలేకపోయారు ముక్కోటి దేవతలు కూడా నా చేతుల్లో ఓడిపోయారు అటువంటి ఒక ఆడదానవు అవలవు అందులో ఒంటరిగా వచ్చి నాతో యుద్ధం చేసి నన్నే చేయిద్దామనుకుంటున్నావా ఈ రోజు నీకు నా చేతుల్లో మరణం తథ్యం కానీ నీ సౌందర్యాన్ని చూస్తుంటే నీకు అవకాశాన్ని ఇవ్వాలనిపిస్తోంది నీతో యుద్ధం చేయబుద్ధి కావడం లేదు నాకు నిన్ను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది నాడు అందుకు నీకో వరాన్ని ఇస్తాను ఎప్పటికైనా మించిపోయింది లేదు నన్ను శరణగోరు నా పాదాలను ఆశ్రయించి వివాహం చేసుకుంటా ఈ తక్షణమే చేపట్టి నీకు భేక్ష పెట్టి ఈ పద్నాలుగు హోనభాండాలకి మహారాణి లేదంటే నా చేతిలో మరణించక తప్పదు ఏది కావాలో నీవే నిర్ణయం చేసుకో మహారాణిగా ఉంటావా లేదా నా చేతిలో మరణిస్తావా అని అమ్మవారి అందే ప్రగల్భాలు పొలతా అంతా కోపం రావడం ఈ రాక్షస సంహారాన్ని చేయడం ప్రారంభమవుతుంది వారి యొక్క సంహార గురించి ఆయా సమయాలు వచ్చినప్పుడు తెలుసుకుందా ఈ అధ్యాయంలో అమ్మవారికి రాక్షసులకి మధ్య జరిగిన సంభాషణ గురించి अमार सृष्टिय मन में सर्वदास्था ओम सप्पतिम सूर्य स्वर महासरस्वती ఘనామిల సితల్య ప్రభా గౌరీ దేహ సముద్భవాం సృజగతాదారూతామ पूर्वा मात्र सरस्वती मनुभजे शुम्भा दैत्यार्दिनी वं नमस्तेन गय एवं क्लेम शिरवाज स्वाहा अपरा च शुम्भाभ्यं श्रभ्यस्य वदेत्रो केक्य भागा च हरनामदवरा श्रेयस महातावेव सूर्यता तदकारद दैवं गौबेर वध चक्रादवना तावेव पवन धन्य चक्रदवना तदैवो तथा भ्रष्ट राजा पराजयदा हरतादकानां स्तम्भ्य सर्वदा कृत महात्राभ्यं तांदवी संस्परण्य पराजयदा स्वाहा तथांगम विरोधत्व यथापत स्वाकला भवतां नाशकिस्यां रक्षणा परमादस्वादि प्रपावदं देवा हेम वंदन नगेष्ण जगमस्तत्र तदोदैविश्टमाय మో మహామైతే సోమ్య రేమత్తిమో నమస్ నమస్తామస్త నమస్త నమస్తే నమో నమస్ బుద్ధి సంశతమస్ నిద్రారేణస్తే నమస్తే నమస్తే నమోన్ నమస్తే నమస్తే నమస్తేషు శక్తి సంస్థ నమస్తే నమస్తే నమస్తే నమోన్ నమస్తే నమస్తే మస్తీర్వూ జీవతి నమస్తే నమోన్షు శాంతిణవిభూతేణి కాస్తూ రేణ మస్తూ మృతి సంస్మస్తే స్మృతి నమస్తే నమస్తే నమస్తే నమో నమీ దయారేణు తుష్టి నమస్తే నమస్తే నమస్తే మాతృ భ్రాంతి तस्के नमस्तस्के नमस्तस्के नमो नमः बाहिन्द्रिया राम अधिष्ठात्री भूतानां चाक्लेशिया भूतेषोन सुदन्तस्य व्याप्तदेव्यै नमो नमः हरिद्रोभये याग्रत्ना मेटद्याम् तस्ना जगतो नमस्तस्के नमस्तस्के नमस्तस्के नमो नमः महात्वासरे पूर्वम वैष्ठ तंत्रयात्राय श्री इन्द्रन द्रेसे विदा करोत यहाना सर्वे त्रैस्पृद्धानां वद्रान् यमया सामप्रतं धरे नमज्जयाचस्पदाख्ये मेहन् हन्धा शर्मा पदो भक्तिम नमोर्दाज श्रीराजस्थः एवं स्तमादि युक्तानां देवाणां तत्र पार्वती श्रादमभ्य ययतो यजहाम या नृवणन तथा ताम्रविता सरासु भसोमद भूतासमुद्भूता भवेत् वा स्तोत्रम मेतस्विते शुम्भ किमेदागदैव समतेन संभेना पराजितेर वत भारतीय क्रस्ताम् भवतावर गालिक तमाख्याता हिमाचरा कृतास्नेमकं पलन रूपं विभरणं सो मनोहरं नदारस्वयं डो मुण्डस्य वृत्यो सम्भर्तं भ्यासभाताभ्यां संभायताख्याता अदेव सो मनोहराकाभ्यस्ते स्त्री महाराजा भासयन्ते हिमात्मजवानैवत वाजवक्रबन्धुष्पम केनदिक्तं गायतां कापेसोदि वे गृहा जात्रैत्रत भा श्रीरत्न अधिचारबङ्गी दिवतयन्ते तदं भवान दुष्टमर्षि याणिरत्नाम् जोक जाश्वत पदं भ्रमन्त वेग्रे ऐरावते समानितो गजत्रं परदाभार्य वाणं हम्ध्विम्यकं एतदृष्टतं गतमत महानि metadata nidresh mahamatma samanit dhanetwar kinjal kalindo jagramala mamlana pankaja nitranje varanake kaandrasthramadishri yadhayam sandhanavaraj praastri priyamadeshamrutya ur krantana majikreisasya ardha bahasatra rajasyah dhaadosthava prakasam sthanastana samastanya hatanta ridak prameshank kalyanit mayakas paana gotehas pahari chirvachis pahalesam yetivajashumbha subha jandamunda yo deshayam maslo krevam dodanthevyam mahatram iti yaday vakyam sagatantarak tatha karyan vyalotantra katha yatraate seilo adhe seravana sadhim intaprahas शनम मधुरयाग्रह वादूत वाजवहा देवी देत्व सम्प्रतिरज्ञ परमेश्वर प्रस्व भयहद आशीर्वाद ममदेकमदेव शांगि भागना हद्रवण पत्रामृत स्थान नशा समताहद रेडमय शांग कल्याणि याक आसमान ग्रह देह सार ऋषि आशीर्वाद सहाय सัจजमक्त याना त्रमिध्या किंचित त्रेलक आदिवत सिंहनुच मक्यत प्रत्यय प्रतिज्ञातम मिथ्यात प्रीरेकन श्रितां अल्प बुद्धिता कृतज्ञाया प्रतापना योमाम देह संग्रामे यो मेदपम यो मे प्रत्यवद लोके समय बर्ता भव्य चला कच सिंहोत्र निचम भामा महात्रामां जित्वा कित्रेना त्रापाणि गृणात मेलग तो वाच्यصحاب랍तात मे वतन देदी ब्रह्ममकरद चंबनचंभ्य अंग्ये च पतित्यानां सर्वे देवाना बयुधे तेष्ठ संज्ञे देवी किंपुन श्रेयत्मे किगासवा हेत्रादि सकरादेवार तथर्य शानसंज्ञे शुभादीनां कदन्ते शांत्रि प्रयासनमुखं ज्ञात्वा गच्छमे वक्ता पार्थं चंबनचंभ्य केशार्करमृद्धोद गौरवामकम चित्स्हादेव युवाच स्वः ओम केवमेत तत प्रति शुभाण शुभास्यति प्रियवान् वा किंकरमज्ञदा दप्रा स पंगच्छमे युक्तन्ते अदे तत सर्वमात्रधाति वाच्यचंद्राय सच्चयुक्तं करोतु तस्ह नमः प्रग्रद के ం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమ నమ ప్రకృత భద్రాయ నియత ప్రణత సాంగ్ సపరివారాయ సమాహనాయ సాయు సశక్తికాయ విష్ణుమాయాపి వింశతి శక్తి సహితయ్రీ మహా సరస్వతీ నాకవల్లవయకుమాక్షతష్భ్యరచితం సహృతం ఇమాం బీజాపూరఫల మహాహుతి సమర్పయా నమ స్వాహ జయ మాత మహారాజీ హారం చేయడం జరుగుతుంది ధూమ్రాక్ష ఈ అధ్యాయంలో ధూమ్రలోచనుడు అనే రాక్షసుని అమ్మవారికి ఆహారం చేయడం జరుగుతుంది ఓంరాక్షీదేవ్యై నమః అని అవార్ని ప్రార్థించు ఓం క్లీం రుచిరేవాచ స్మహా విచాకర్ణమజోదేవ్యై త్వోత మార్షపూర్తహా సమాజోతమాకమ్ ఐతేతి రాజాయ విస్త్రా తస్యోదదసి త్వాక్యామాకమ్ న్యాస్రురాత్రః చక్రోహ ప్రహదిత్యానాం ఆదిబంధోమ్రోచనోస్వః హే త్వోమ్రోచనా సుపం సుసైన్య పరివర్ధతా మాన బలాంధష్టా కేశా కర్శన ప్రాణద కర్కే జితేవోదశ్రయ ప్రహాసః తవ్యమరావప్యక్షో గంధర్వ ఏవవాస్ మహర్చిరవాజ సదాదేనా కరసేక్ర సత్యో ధమ్రచనావర్త సంఖ్య తహాస్రణం అసురాణాంధతయో సర్వదష్పత చే <Sanye> ండ్రీ త్రచ్చత్వా ఇది సింహేత శీ్రమాగమ్యం గృహీత్మోరాజుకాయిూ నాగవీ సహృతం నాదికేల పల మహాహుతి సమర్పయా చండముండాసుల్లోనే రాక్షసులని సంహారం చేయడం జరుగుతుంది వీరి సంహారంతోనే అమ్మవారికి చెంది చాముండా అనే నామధేయాలు వచ్చాయి ఆ చెండు నే రాక్షసులను సంహరించినందుకు చెంది అని ముండాసురుడు నే సంహారం చేయడం వలన చాముండాదేవి అని ఆ నామధేయాలతో బ్రహ్మగారు స్తోత్రం చేస్తారు ఈ అధ్యాయంలో చాముండే తోకే ఖ్యాతాదేవి భవిష్యసి అని అంటే ఈ చండముండలిద్దరిని సంహారించినందుకు ఇక మీదటి నుంచి చెండీ చాముండా అనే నామధేయాలతో కూడా ఖ్యాత చెంది కీర్తింపబడుతూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటామని అమ్మవారిని స్తోత్రం చేశారు మనం కూడా ఈ అధ్యాయంలో చండీ రూపంగా ప్రార్థిద్దాం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 చిత్రీ मक्ना रक्नैना नादा पूर्जे मगन भेसनाय काले यज्ञविस्तारदाना ना तन्ने नादमवदृत व्यतिथेन ना चतुर्दशम देवी समहताकाले सेरोसे परिवारधा यतस्मन अंतराय पापा विनाशाय तरुदशम भवाय मृत्यु महान मदवीर्य प्लांत ब्रह्महे सुभा विष्णुनां प्रभेन्द्रस्य जतिक्य श्रीरभ्यणस मित्रोपा चंडगाज व सरावसे महाभीम भीमार्चित महाजरा छादया माजक रचम नक्षते सहस्रतदा जकरा नयगानी बेशमानान धर्मकम् भवरिदार के बंबाणे सुभा होणे गण धर्म तहो जहात्रा चम हेमम भैरवनात्रे काले काण वक्रांत दर्द दुर्दर्श दशम बलवत्ताय महासिंह దేవి చండమండ్రాగ్రహీత్వాచ శక చేసో శరస్తైనది సాచరతత మండ విదవతన్ దృష్మా చందన్ నిపాచం ఉండంచ సుమహావీర్యం దిశే భేజే భయాదరం శరశ్చందశ్చ కాళీచ గ్రహీత్వ మండవత ప్రహ ప్రజన నాటహ సమిత్రమ భేద జంద గా తమ యద్మా తోహర్త చండమండం మహాపసు యుద్ధ యజ్ఞే స్వయం సంవర్ణి చం భంజ హనితత్ మహర్ శిరవాజ్వతా బాణీ తో దృష్ట చండమండం మహాక్రో వాచకా తాదేవి భలిం కళ్యాణే లితం చండికా మజస్వహ జస్మా చండం చ ముండం చ గ్రహీతాదమ బాగత ఓం చాముండేతి తత లోకే ఖ్యాతా దేవి భవిష్యసి మో దేవ్యై శివాజ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత సాయ సపరియ సవాహనాయ సాయుక్తికాయ కర్పూరీజనధాయ నాకవల్లే తలయిం స కంకుమాపుష్భ్యర్చితం స ఘతం ఇమాం కూష్మాండ ఫలఖండ మహాహుతి సమర్పయా నమస్వాహజాజ్కి ఈ అధ్యాయంలో రక్తభీజుడు అనే రాక్షసుని అమ్మవారు సంహారం చేయడం జరుగుతుంది ఈ రక్తభీజుడు యొక్క శక్తి ఏమిటి అంటే ఈ అధ్యాయంలో రక్తభీజుడు అనే రాక్షసుని అమ్మవారు సంహారం చేయడం జరుగుతుంది ఈ రక్తభీజుడు యొక్క శక్తి ఏమిటి అంటే ఇతరు బ్రహ్మగారి కోసం కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సును ఆచరిస్తాడు ఆ తపోఫలితంగా బ్రహ్మగారు ప్రత్యక్షమైనా వరాన్ని కోరుకోన అంటారు ఇతరులు అందరూ రాక్షసులో కోరుకున్న మాదిరిగానే నాకు మరణం అనేది వరం కావాలి అని బ్రహ్మగారిని అడుగుతాడు ఈ రాక్షసులందరూ కోరుకునేటువంటి ఏకైక వరం ఇది ఒకటే ఎందుకంటే మిగిలిన మాయలు మంత్రాలు శక్తులు అనే ఉంటాయి ఒక మరణమే వారికి శాపం అది కనుక వారు జయించగలిగితే వారిని ఇంకా ఎదిరించగలిగే వారు ఎవరు ఉంటారు ఈ సృష్టిలో అనేటువంటిది వారి ఉద్దేశం అందుకని ఎవరు తపస్సు చేసినా ఈ వరం కోసమే చేస్తుంటారు లేదా తన సంబంధమైన సమానమైన వరాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ విధంగా ఇద్దరు కూడా బ్రహ్మగారు ప్రత్యక్షమగానే నాకు మరణం లేని వరాన్ని ప్రసాదించమని మొట్టమొదటిగా అడుగుతాడు దానితో బ్రహ్మగారు ఆలోచనలో పడతారు ఇప్పటికే రాక్షసవాదులు ఎక్కువైపోతూ ఉన్నాయి వీటికి కూడా మరణం లేకుండా వరాన్ని సంప్రాప్తిస్తే ఇంకా కొన్ని కొత్త ఎదురు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మనం ఎలాగైనా సరే ఈ వరం మాత్రం ఇవ్వకుండా ఉండాలి వీటిని నబ్బి పెట్టు మాయ చేసుకోవాలని మనసులో అనుకుని వాడుతూ ఉంటారు ఆయన సృష్టిలో జన్మించిన ప్రతి జీవి కూడా మరణం నేను సృనించాలి అది సృష్టి నీకు సృష్టి ఉన్నంతకాలము జీవించే ఉంటాను మరణం లేకుండా అంటే అది సృష్టి విరుద్ధం అయిపోతుంది అందులోను నేను సృష్టికర్తని అటువంటి వరాన్ని అర్సలివ్వకూడదు మరణం లేనివరాన్ని తప్ప ఇంకెంత వరాన్నైనా తప్పకుండా ఇస్తాను చెప్పేసి వాడితో చెప్తాడు దానితో అయ్యో ఎన్ని సంవత్సరాలు నేను తపస్సు చేశాను ఇప్పుడు ఏ వరం ఇవ్వకుండా మాయమైపోయాడంటే మనం చేసినంత వృధా అయిపోతుంది ఈయన ఉండగానే ఏదో ఒక వరాన్ని కోరుకోవాలి ఉద్దేశంతో బాగా ఆలోచిస్తాడు ఆలోచించి అరే మరణం లేని వరాన్ని తప్ప ఇంకెవరానైనా ఇస్తానన్నారు కదా నన్ను ఎవరైనా సంహారం చేసినప్పుడు నా శరీరం నుంచి కాని రక్త బిందువు తాకితే ఆ రక్తబ నుంచి నేను వరలా పూర్వం కంటే పదివేల రెట్లు ఎక్కువ తిరిగి జన్మించాలి అలా నా శరీరం నుంచి ఎన్ని రక్త బిందువులు అయితే ఈ నేలను తాగుతాయో అన్ని స్వరూపాలుగా నువ్వు అన్ని సార్లు కూడా అంతకంటే రెట్టింపు శక్తితో జన్మిస్తూనే ఉండాలి అటువంటి నాకు ప్రసాదించమని అడుగుతాడు అంటే సరి ఈ మరణం లేనివ్వడంతో సమానమైనది కూడా రక్త బిందువు నేలమై పడితే వీడు తిరిగి జన్మిస్తూ ఉంటాడు అందుకే వాడికి రక్త బీజుడు అనే పేరు బీజము అంటే విత్తనం మనం విత్తనాన్ని భూములో నాటితే వృక్షంలా ఏ విధంగా జీవం కోసం కోస్తుందో అలా ఇతర యొక్క రక్త బిందువు నేలను తాకితే వీడు తిరిగి మరలా జన్మిస్తూ ఉంటాడు ప్పలేదు పదివేల రెట్లు జన్మై అలా ఎన్ని సార్లు తాగితే అంత మందిగా జన్మిస్తుంటాడు అంతగా రెట్టింపు శక్తితో ఎందుకంటే మరణం లేని వరం ఎంత వరాన్ని ఇచ్చేస్తానని మాట ఇచ్చేసారు వీడికి ఈ వరాన్ని ఇది పొందిన వెంటనే యుద్ధానికి వెళ్తాడు ఈ రాక్షసుడు అమ్మవారికి రాక్షసుడికి పంచవరస సహస్రాన్ని పంచవరస కానిచ ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కాలం అహోరాత్రాలు భీకరమైన రాత్రి పగలు తేడా లేకుండా వేల ఐదు వందల సంవత్సరాలు అది దేవతా కాలమానం మన కాలమానంలో ఐదు వేల ఐదు కాదు దేవతా కాలమానము అంటే మనకి సంవత్సర కాలం అయితే దేవతకి ఒక్క రోజు అందుకే మనకు దక్షిణాయనము ఉత్తరాయణము అంటారు అది దక్షిణాయనం అంతా రాత్రి కాలం ఉత్తరాయణం అంతా కూడా పగల కాలంగా చెప్పబడుతుంది దేవతా కాలమానంలో అందుకే మనం కార్తీక మాసము ధనుర్మాసము అంత విశేషంగా పూజలు ఎందుకు చేస్తుంటాము అంటే అది దేవతా కాలమానం వస్తుంది ఉత్తరాయణ ప్రారంభ కాలానికి ముందుగా వచ్చేటువంటి రెండు మాసాలు అంటే మనకి సూర్యోదయ కాలం ముందు పూర్వకాలం సుప్రభాత సమయం ఏ రకంగానూ దేవతా కాలమానంలో చూసుకుంటే ఈ కార్తీక ధనుర్మాసాలు కూడా ఆ సమయాల్లో వస్తాయి అనమాట ఎందుకంటే భోగి రోజుతోటి ధనుర్మాసం పూర్తి అవుతుంది సంక్రాంతి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది అంటే కలవారు స లో అందుకని ఆ సమయం ఆ కాలాల్లో మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం అలా దేవతా కాలమాన ప్రకారం ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కాలం పాటు అహోరాత్రాలు భీకరమైన యుద్ధం జరుగుతుందట అమ్మవారు కూడా కొన్ని లక్షల కోట్ల సార్లు వీడిని సంహారం చేస్తారు కంసంతో చూలంతో చక్రంతో దండంతో పాసంతో ఆయుధంతో ఇలా ఎన్నో రకాలుగా అమ్మవారు వాడిని సంహరిస్తారు కానీ వాడికి మరణం మాత్రం సంభవించదు ఒక వాటి శరీరం నుంచి ఎన్నిసార్లు రక్త బిందువులు అయితే నేలను అన్ని సార్లు తిరిగి జన్మిస్తున్నాడు ఒకరికంటే మరొకడు పదివేల రెట్లు ఎక్కువ శక్తితో ఈ రకంగా జరుగుతూస్తోంది ఆ వరానికి అనుగుణంగా సంహారం చేస్తే గానీ వీడికి మనను సంభవించాలని అప్పుడు అమ్మవారు అష్టమాతృగా స్వరూపిణిగా మహేశ్వరి కుమారి వారాహి వైష్ణవైంది ఇలా ఎనిమిది రకాల స్వరూపాలి ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల సార్లు సంహారం చేసేసారు ఎక్కడ చూసినా వీడి యొక్క స్వరూపాలతో నిండిపోయింది మొత్తం అంతా కూడా ఇప్పుడు సంహారం చేయాలంటే చాలా సమయం పట్టేలా ఉంది ఇంకా వీడు ఏ రకంగా అయితే సంహారం చేస్తే మరణిస్తాడు అర్థమైంది కాబట్టి ఎనిమిది రకాల స్వరూపాలి ఎనిమిది నింట్ల నుంచి కూడా వీడిని సంహారం చేయడం ప్రారంభం చేస్తారు మరలా రక్తబంధం నేలను తాకకూడదు తాకితే మరలా జన్మిస్తాడు అందుకని భద్రకాలీ స్వరూపుని ళికాదేవితో ఉంటారు కాళీ విస్తీర్ణం వదన దర్శనాలకుని చాక ఉంచు నేను అష్టమాతృగా స్వరూపంతో ఎనిమిది దిక్కుల నుంచి వీడిని సంహరించి వీరి శరీరాలను ఖండఖండాలు గావించి ఆ శరీర భాగాలు రక్తం నేలను తాకనివ్వకుండా నేను నోట్లో విధంగా ఉంచుతాను వాడిని భక్షించేసి మింగేస్తూ ఉండి వాడి రక్తం కనుక నేల తాకిందో తిరిగి జన్మిస్తాడు మరణం ఉండదు వాడికి కాలికాదేవితో చెప్పడం కాలికాము వారా అరసంగా చేయడం ఈ అధ్యాయంలో పూర్తి అవ్వడం జరుగుతుంది ఈ అధ్యాయుల उदमा महास्वात यज्ञ ज्ञाप्य सर्वपद शंभ भैरव साधनर्गम महासंयस सहस्त्र ग्रहवदनिका दुष्टपद क्षययन् सर्वशे महाभीमई भीमाक्षिंत महात्रछात्या मत्कम नकरते सहस्त्रशंक चक्रग्रासारंका खड्गहस्तां हिवायो यक्त्वा राहमत रनोपन्यावे प्रहर स्थित साप्यय तत्र राहिम वर्तनरसिम हेन्द्रसिंहस्य प्रतिए चंद्रगिमो प्राप्ता तत्र जलाखे बाख्यत नक्षत्रसंहदे वज्रहासत वैन्द्रि गजराजो प्रजा प्राप्ता सहस्त्रनेदवाज्य गजवा यक्त्वा भञ्जा मास्त्रकम प्रत्यहा चंद्रगतो देवी श्री राज त्रिनेत्र कांतो चंदका शक्ति रक्ला सेवा सनातननाथाय అహా తోమ్రజ రమినా మిచానవ పరజ భోత్రంగ జ్వంగ పార్తన్ నమః కంపియ బ్రో చేంబం చేంబం జలనా భాగత కరమతో ఏతాన్ జ్ఞానవాసత్ర యుద్ధాయ సమూప్త త్రైలోక మందిరన పద దేవసంత మహావర్ భజ యయం ప్రయంత బాబాలం ఇది దేవద మచిత బలావలే పాచ భవత యుద్ధ కాంఖ్య నజ గచ్ఛంద మస్య మాప్తి కుదేన వైతో నిత్యతై ప్రయతియం తయాదేవ్యా సమస్మయం సేవత త్రలోకద సాఖ్యాత మాగత దేవత పవజంద వ్యా సర్వాఖ్యాతం మహర్ గ్రామర్జ పుర్దాయ కుని ప్రకాత్ యానేత ప్రథమమే మాగ్రే సరశక్ చేష్టవర్త బహః బప్రచరద్ధ తా మార్చంతాన్ దేవి మనారయ హార్త ప్రైదాంపానా 14 అంకికి పరక చిద్ఛేద లేల్యాత్ భాత్ ధనరమక్తయ మహితా కోర్బల్ ఖటవాంగ కర్మదేవ కమండలక్షే반 హతబిర్యాన హతజన బ్రహ్మానే చాక్రో చేత్రని ఏని మహే శ్రీ త్రశూరేన భినాస్పేత తమర మారహితున గాదన కెచతున గ్రమ ఖన్నం ఖన్నం చిపన వస్తం యా ధనవాక్రతః అధిరణ చేంద్రే హతాత్మకలగదా రక్తవేంద్రే కదాభమో పతతస్య శ్రీర్ధా సముత్పతనేదన్యా తస్వరజలచకదాపరంద్రస్య మజద తల్గ్రేజపత్రేన రక్తబీయత మతారేతు కులస్యన హతస్య భాజస్త్రమజరతం యతస్తతదుకా సంబద ముఖ్యానత పంచ కాళీ చాముండే విశీర్ణం మదనం కురుస్తః మచత్రమ బ్రహ్ంబోతన కలిందో మహాతనక బందో छत्म वक्तना चहेना चक्र कदम चाप्रता चमुदेव मित्र జాతో సాయ సారాయనాయ సాక్ష శతపష్పైర్భ్యదరం స ఘతం ఇమాం ఈక్ష కండాప్రత్యామనయా కదలే ఫల మహాహదిం సమర్పయామి నమస్మాః జయమాతా మహారాగ్నికీ జై ఈ అధ్యాయంలో ఓం క్లీం బ్రహ్మ నిశుంబులింద్ర లోను నిశుంబుడునే రాక్షసనే వర్ మహాకాళి స్వరూపంతో సంహారించడం జరుగుతుంది ఓ మహాకాళి దేవిని మహాని ప్రార్థిస్తున్నాను ఓం క్లీం రాజోమాజస్వః విజిత పదమాఖేతం భగవన భోతమ దేవైశ్వర మహాత్యం రక్తవేజ వదాత్ స్వః పూయేచ్ఛేత్యం మహేంద్రత్వం రక్తవేజ నమత జకరంబత్ కర్మసంపద్యాత్మన సహజర్వాజిత మహం జకరంబః तपेन यन वातु सम्भासुरे सम्भास्य हतेश्वन् यस्काः हञ्मान महासेन लोख्यं अरथवदन अपेत मदो क्षत्रपते याग्रपते महादण्ड चडपदाकृता हन्तं देवीमवायो आदग महावीरस्य सम्भमे हतेकाक्रत्वा युथनतमतर वैद्यमददिमे दिव्य सम्बस्यव सरवरमदियो धर्म मेघयोरेम व्रचो च चेदास्तान जरास्तान ध्यान चिन्ह निगास ससरोत कृतालय यति चिन्ह शास्त्रम आधार सम्म आवीर्य मूर्तिं देव्या वा हणमंतं धादते वाहनलेक्षरा प्रेरणा च चिन्हे चरमन कटकेता शक्तिम चिच्छे पजोधरा तामवजक्र जक्रं गोबाद मदुम्बुला बोलन जग्रहाधारं एवं मुष्टिपदना देवी तक्ष्यापयचोनि आ विद्यादि प्रधानोपति क्षेप दंडकान् प्रति सावदेव्या त्रिशूलेना नन्ना भस्वत ममागत प्रजात दैत्यभंगवान् आहत्यमैने राखर्गमपदाय श्रें चंद्रञ्जनमद्रभेदन दैत्यामदवेत् पुर्यापददेव कदांच क्षेदकर खन्स्याना सवरारेना तसंोलन समामदे सोरहस्तं समायांतन सिंहभम रार्दं प्रद्वव्यसुरण मेघविद्येरचंदका भिन्नस्य रस्योवेना प्रदयाना चोदब्रहा महाबलो महावीरगतिष्ठे मृतशोवदन्तस्य निष्क्रामतो देवी प्रहनस्य स्वनत्त तथा चरच्छिच्छेद खड्गणेन तथा बापदत्ववे तदा सिंहाचखादोकरणोस्थना వైష్ణవ్యాన చైంద్రియ హస్తక్తిన్ దినేన్న భక్షిశాధి ओं नमो देव महादेव शिवाज सचतमस्मताये सिकायुति महाकाल्य नगवलता क्षतपुष्पैर्भ्यरचित सृतमांड फलखंड महाहुति భా సంవిమలతో మా దుర్గే सब क्या कहते हो यार मान इस महादेव याजत्पा ये के वाहन जगत रत्रा द्वितीय काम महाप्रापस्यत दुष्टमयैव वसंत्य समस्त देव ब्रह्मा ने प्रमुख काली तस्या देव्या शरण ये के मास नाम करे देव्याजत्पा अहम विभूत्या बहु रूपेममर्दान तस्थम्यजस्त्रमोपहार चिरवाचपात्र वर्षेस्ते शस्त्रे तथा स्थैष चेव धारणे हितय योग्यमयो भोग्य सर्वलोका भयंकरो ताह दिव्यन्यास्त्रानि सदा घात परते मुखतादि दिव्यार वर क्षिणे चरमन खटगेचा शक्तिम दिक् क्षय पदोत्रा तामप्य स्व राजكره च प्रेरणा भगन कोपात भनो सिंहोद शोलंज्य ग्रादनय చపదన దైవత చాపయేత్రని అవిvarthetaయేన గరాంధోపతి క్షేమ చంద్రకాణ ప్రదే శాపదేవ్యా త్రసూరేన భన్నా భస్మత్ సోనాగద తత ప్రధాతం దైతి భగవం ఆహాతిదేవే వానోఖే తపాతైత భౌలస్మన్న ప్రదే భువనే సింభే భేమోకమ భ్రాత్రయే దేవ సంక్రధ ప్రయో హంతంంబికా శరధాస్తితి రాతు ఛేర్ గుహిత పరమైదే పూజై రష్టమదే వ్యాప్తియాదం అభోవ నమత్వా న యుద్ధం కేజవాదతి చిందికాస్ పరపరంజకత ప్రథమం స ధమ్న విశ్వయక రకతో నిర్థం జిజరం కుర్త్వా దీనాం బికా తహాత్ బాజ ప్రామయామాతం చిక్షేర్ ధరణేద కప్త ధరణం ప్రాప్్య ముష్టి ముధ్యం యావేగధాత్ ముష్టిం మర్యామాతం ప్రయే यः प्रभाते मे तञ्चाप्सदेवी तलेनो रस्यताना प्रहानाभिह तनैपपातहेतरे सदैत्यराजः स्थापणदेवततोध्यतः उत्पाद्य भर्योर्त्य देवी गणमातृः तत्राविधान राधादायिधे तेन चन्दिका न युद्धं खेदनात्यत्य चन्दिका दुर्प्रञ्जर प्रदवं सिद्धं मुने विस्मयकारकद्रोण युद्धं सरंगप्रत्वादीनां भिकाता उपपाज ब्राह्मणया मासक्य धनं प्राप्त्या मुष्टिमुध्यममेगदः मच्छममापयामादा होर्य दैत्यवंगवाह देव्याः तञ्चाप्सदेवी तलेनो रस्यधार प्रहानाभिह तनैपपातहेतरे सदैत्यराजः स्थापणरेव ततो తనః ఉత్పాద్య మనుహోతితి వింగనమతః తత్ర అవదాన రాధారాయుదేతే జండి గాణ యుద్ధం కేదరాదితి చిన్న గాస్త్రప్రప్రం తకల ప్రథమం సిద్ధమనుస్కః తత్పాద మేఘసల్క యా ప్రాగాస సంస్థే సమజే హోసితో మార్గవాసన్ యచవాసన్ తత్రమద్వే సో విభగణా సర్వే హరచ నిర్భర్ మాధవ భవన్నైత తన్న గంధర్మ రతం జగః అవాద క నిర్చాత్రకన బాపో పున్యస్థా బాతా చప్రభోద్ భోతిమాగ్రహ జతురచమే యా శాంతా శాంతాది జ్ఞనజ్వనస్వః నమస్కారం చేసుకోండి ఓం నమో దేవ్యై మహాదేవై శివాజై సతత నమ నమ ప్రకృత్యద్రాయ ప్రణదాస్పదం సాంగ్ సువారాయ సయ సాయుక్తిగా సింహవాహనాయ త్రిశూలపా సుధారిక్షతరచితం సహృతం గపల స్థాయి జంబీర ఫల మహాతి సమర్పయా నమస్వాహ జయ మాత మహారాజీ ఇక్కడతో రాక్షసుల సంహారం పూర్తి అయింది కానీ అమ్మవారికి వారిని సంహారం చేస్తున్నప్పుడున్నటువంటి సమరోత్సాహము ఆ కోపమైతేనేమి ఆ ఉగ్రస్వరూపం అయితేనేమి ఎంత సరే తగ్గట్లేదు ఆ కోపం తగ్గక అమ్మవారి శిరోమాల చంపిన రాక్షసుల యొక్క శిరస్సులన్నీ కూడా మెడలో ధరించి త్రిశూల పాశాలు అపర భద్రకాళీ స్వరూపుని ఆ యుద్ధ పడి ఉన్న రాక్షసుల యొక్క శవాల మీద ప్రళయతాండవాన్ని చరిక ఆ కోపం తగ్గ చూస్తూ భయపడుతున్నటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మగారు వద్దకు వెళతారు అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని దాంట్లో వెలువడే ఆ మహా తేజస్సుని భరించగలగడం ఈ సృష్టికి సాధ్యపడదు ఆవిడ ఆ విలయ తాండవానికి ఇప్పుడే మహాప్రలయం సంభవించేసేలా ఉంది తక్షణమేదోటి చేసి అమ్మవారిని శాంతింప చెయ్యాలని బ్రహ్మగారిని కోరడం బ్రహ్మగారు అమ్మవారిని శాంతింపచేయడం కోసం అమ్మవారి కోసం తపస్సు చేసి సర్వనారాయణీ స్వరపిణిగా అమ్మవారిని ఆరాధన చేసి స్తోనారాయణీ స్వరూపిని శాంత స్వరూపిని కాత్యాయనాయై జాయల్లో సర్వ నారాయణే నమః ఓం క్లీం శ్రీ రిమాజస్వాహాద్యవ్య అధిత్ర మహా త్రంద్రే చంద్రాసుర వహనిపురా గమస్థాన్ కాత్యైని индуష్టవర్చల భాద్వే కాజమక్త్రం విగాజ్ దాస పంచాదేవి ప్రవర్ణార్ధరే ప్రచేవసే మాతర జగదక్ల శ్యామ ప్రజేవిస్వే శ్రీ భావిస్వమ్ అమీశ్వరీ దేవచరాస్యస్యాస్ మహా ఆధార భోతా జగత్స్మి కామహి స్వరూపేన యత కతమలంగ విరే భావమ్ వైష్ణవే సికిరణంతమిర్య విశ్వసివేజం ప్రమాద్మజ్ఞా సంమోహితం దేవ సమస్తమే తత్వం మే ప్రతన్న భౌక్త విద్యా సమస్తాస్తవ దేవ వేదా శ్రీయా సమస్తా జగలా జగత్ సతయై జనస్ హృదిమోస్త స్వ కళాకాష్ఠా రిణి నారాయణితే ृषिस्थितनात्रणपरायेरे देंी नारायण नमोचनेी नारायण नमोचनेशूल चंद्रे महाभवाहिनी महेश्वरी स्वरूपेण नारायण नमोचने मयूर कुक्कुट ायण नमोचते स्म शंख चक्र कदाशार वैष्णवीपे नारायण नमोच में स्व गृह चक्रे नोस््रोधृतरे नारायण नमोचते स्वाम नृसीं हंसोक्य नारायण नमोचते स्वाम మహాత్రే సహస్రేణువ్ర ప్రాణహరే చారాయణ నమోచూ మహారాబే నారాయణ నమోచే స్థాష్ట్రాముండే ముండమనే నారాయణ నమోచే స్మ క్ష్మి నమోచే నారాయణ నమోదే స్థానం त्रयोनदेवि दुर्गे देवि नमोस्ते स्वाहा यततेव दनम सम्यं लोजत्रय भोजनम पात्रा सर्वभ्यतेभिः कात्यायै निमोस्ते स्वाहा ज्वाला कराल मध्योग्रह अशेष शास्त्र सोदरण त्रिशूरम पात्रार्भिते भद्रकाली नमोस्ते स्वाहा नतकिलेजाम स्नैनम कुर्या जगद साघंटा पात्रा देवि पाप अभ्यञ्षदानवसाग्य स्वाहा कटको वदकिन्दे केतान तावयोस्वार रोगान् अशेषान् अपमचदष्टान् दुष्टादुकामान सकलानाभिष्टां तामाश्रितानां नभपंडरानान पामासव्याह्या श्रैताम प्रियादि स्वाहा यतत प्रथम्यत कतंत्वया धर्म दुजादि महात्राणा रोपेने क्या भालाद मूर्तेम कृतं मिकेत प्रकृत गण्या तथा विद्या साधक देखले में स्वाध्या स्वकस्य कृतं यममथ करतेति महान दकारे विप्रामये तेतदेव स्व रक्षा क्षेत्रे प्रविसातना केत्रास्यदा सिमरन दाबाण ज्योति ततला के मध्यतरत्रत्वाम परिपात विश्वतः विश्वे श्रेतम परिपात विश्वम विश्वात्िका धारयसीति विश्वम विश्वेश मध्य भवति भवन्ति विस्माश्रयये वै भक्तिनम राज महादेवी प्रसिद्ध परिपालय नोरी भीती नित्यं यदा स्वर्त तर्म सध्या पापान सर्व जगतां प्रस्मन्नया सोत्पाक जंत्र महापदकाचा प्रधानं प्रसिद्धत्वं देव विश्वार्थ धारण दरुक वाचने विद्या लोकाना मदा సహా దేవ్యవాచ సహవర్ధహం సర్గన పరమ నమర చేతత్వమర్ధం ప్రయచ్ఛామి జగతాం అపకారకౌ సహ దేవ్యవాచ సహవర్ధం అందరూ చెప్పండి సర్వబాధ ప్రసమనం ందోహేర్భ సంభవ తో నాయ్యాసత్ భవిష్యత్తి అర్మణవ సమంతవ హరిస్యతే సతతం రక్షదంతి కాస్తా భోయస్యతమసిత్య బణావృష్టియా వనం భతే మునిభే సంబోధత సదస్యతే నేత్రం నిర్రీక్షస్య మేరోనే కర్తయేస్య ధిరస్త్రాచే ఇతేమదవరచమ త్రాసాకై రామవష్తే ప్రాణధార్కే సహ శాఖాం భరీతి విఖ్యాతం తరాజ్యస్య భయం భవేతమ్ రుగమాధ్య మహాద్వంగ భా దుర్గాదేవీది విఖ్యాతం ధనమేనామోజతేవునచన వేత భేమం రూపం కృత్మై హమద్నే మహారక్షాం క్షయైస్ యామి మునినాం ప్రాణకారణమ వనిస్త వేత తోసేందనమోతే సా భీమాదేవీది విఖ్యాతం ధనమేనామోజతే తానక మహాబాధ కరిస్తిరామ రామరం రూపం కృత్మై త్రైలక్యవధిష్యా మహానరీమాన్ లోకా నవోత్త భవిష్యతిదీ నమో దేవేవ్యై శివాజై నమ నమ ప్రకృత భద్రాయత మనం ఈ చరిత్ర పారాయణ చేసుకోవడం వలన లేదా ఎవరైనా పారాయణ చేస్తుంటే దాన్ని శ్రద్ధగా భక్తితో మనం మరణం వలనా ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇందులో పండించాలి ఆరోగ్య సంపదలను గ్రహిస్తారట అలాగే శత్రుతో సకల శత్రుభయాలు సలగుతాయటాంశయ బ్రహ్మరాక్షమాదయో ప్రియాలు ప్రయోగాలైనా చరిత్ర పారాయణ చేసుకున్నంత మాత్రాన్ని తొలుగుతాయి బాల గ్రహాభిభూతానా బాల శాంతికారకం చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు ఏర్పడుతూ ఉంటాయి వారు పుట్టినప్పుడు త్రిధివార నక్షత్ర సమయాల్లో ఏదైనా దోషాలు ఉండి ఆ వాటికి సంబంధించినటువంటి శాంతులు మనం చేసుకోనట్లయితే అవి బాలిష్ట దోషాలుగా పరిగణంపబడి ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ బాలష్ట దోషాలు తొలగిపోవాలంటే ఈ చరిత్ర పారాయణ చేసుకుని ఏదో ఎవరిచైతే చేయించుకునైనా ఆ తీర్థాన్ని ఆ పిల్లలకి ఇస్తే వారు సకల గ్రహ బాధల దోషాల నుంచి అమ్మవారు వారిని సర్వదా రక్షిస్తూ ఉంటారు అలాగే దుష్వప్నంచువప్నం ఉపదాయితే మనకేమైనా దుస్వప్నాలు గాని దుస్యకుణాలు గాని వస్తే వాటి వల్ల ఏర్పడే చెడు ప్రభావాలన్నీ కూడా ఈ యొక్క చండీ నామస్మరణ నిరంతరము మనస్సులో మనం స్మరిస్తూ ఉండడం వలన మనం దరిచేరవుట అలాగే సంక్షయం కళ్యాణం చోపదజ్గ్యతే వివాహం వారు వివాహం కావాలనే సంకల్పంతో ఆచరించిన హోమం ఆచరించిన వారికి త్వరిత సమయంలోనే గ్రహంతో కలుగుతుందట ఈ చరిత్రలో విశిష్టతని ఈ అధ్యాయంలో బాలి వభ్యాం సేకజేతత రోషింతేవయ భగ్నామ మహాతి మతున దేశా దుష్టరంగం జిదిష్కతార్ధాయ జవ చతనాత్య నచే విస్తాం యోజ్ఞం శత్రకన భయం దస్య తస్తి దోబాన రాజవన సత్రన దజో ఘకద కిత్ సంభవసిత సేనమేత నమహాతి మృత్వ భక్తి సమన్వితా సర్వ బాధా నిర్ముక్తో ధన ధాన్య సదాన విదామణస్్య మత్ ప్రసాదేనా భవేష్యత్ర సంసయ తృత్వమేత నమహాతి ద్రాచోక్తయస్ మా పరాక్రమం జుథేషు జాయితెన భయవ కుమార భవ సంఖ్యంత కళ్యాణం చోమదంతి దేనందజకలమ్ సమహాతి మోదనతా శాంతి కర్మణ సర్వత్ర దాదో స్థాపన రజనే గ్రహపేటా చక్రజ మహా సర్గంప సగశమ్యందైగ్రహ పీడాచారనృష్వాపనత వరదస్త్రం రూపమతే బాలగ్రహ గోదాన బాలానాం శాంతికారకం సంఘాత వైదేశ్రణమైతలేకరణమతో నిర్వర్తనామజేశానాం బాలహానికరం పరమ రక్షో భూతపితాచానా వదన దేవనాశ్రం సర్వమైత నమహాత్యం मम సన్నిధి కార్యకం తోస్పర్గ దోపేష్ట గంధదేపే తులత ప్రాణోజన భోజనే భవ ప్రచనయే ఆహారనేచం అన్యజ విదే భోగే ప్రదానే బాత్ర రమ పరిదినే కృతే సాధంప జకర చెరదే సత్త సర్వమహర్ దేవా బాధారోగ్యం ప్రజ రక్షంత కరత భోదే భేర్మణ కీర్తనం ధియత మదష్టదైత్య నెబరహణదస్మ సతేమై కరతం భయం పంచాన జాయితైష్ఠ య సహవీన జగన్మో <Sanye> ందరీ నాగవర్భ్యర్చితం సృతం స్వాహమాత